కీర్తన మూడు వందల పదహారు కటకట హరిమాయాకల్ప నెట్టిదో తటుకున వారేషేతల పెందులేదు అనంతకోటియుగాదులను తనివోక విషయాల తగిలుండిన జన మొకొక్క రుచియ్యపులై పండిగాని వెనుకున్న ఆత్మకు వెగటు ఎందులేదు కడలేక నాలుకకు కన్న ఆహారములల్ల ఓడలిలో పూట పూట ఒట్టుకొనినా సడిపైం వింతవెంత చవులే వెదకుగాని విడువని ఆత్మకు వెకటెంతు లేదు కలకాలమున నుండి కాపురపులం పటాలిం కలిమితో మెడగుచ్చి కట్టుకొనినా ఎలమితో శ్రీవేంకటేశ్వరు ఆజ్ఞలం అలవాటైన ఆత్మకు అలపేలేదు